శ్రీగురుభ్యో నమ బ్రహ్మా పరమసుఖదం కలం జ్ఞానము ద్వవా గగనసదృశం తమలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సాక్షి భూత భావా త్రిగుణరహిం Tam తమా మో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సా ప్రదాయ కతృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యదవరహిత ప్రజ్ఞన ప్రత్యర్దో బ్రహ్మైవాహమస్ అహం పదా స శివసమా ప్రయా శరమ్యమా అస్మదార్యపే స్వరు నిజగురు పరమగురు పరమిష్ఠి గారు సద్గురు పరబ్రహ్మణే నమ్మ హరి శ్రీ గురుభ్యో నమ జనులు ఆత్మానుభవం వై నను ముక్తి అని పల్కిరిట్లు నమ్మకోము ఎరుకే కనరాదెచ్చట గురుకృప అనుభవమెవరికీ పైన ఆ నిజమో అనుభవములకి ఈ మాట నిజమో విన జూ మీ రెండు వివరించి పై మాట విని నే ముందరి బోధ వినిపిేగా మాట నిజమో అనుభవముళ్ళకీ మాట నిజమో జనులు ఆత్మానుభవం పైనను ముక్తి అని పలికిరిట్లు నమ్మకు ఎరుకే కనరాదెచ్చట గురుకృప అనుభవమెవరికి పైన ఆ మాట నిజము అనుభవములక్కి మాట నిజము విన చెప్పు విన చెప్పుము ఈ రెండు వివరించి పై మాట విని నీ ముందరి బోధ వినిపింతు వేవేగా ఆ మాట నిజము అనుభవములక్కి మాట నిజము అనేక లక్షల సంవత్సరాలుగా మానవుడు జ్ఞానవారసత్వాన్ని కలిగి ఉన్నాడు అందు ఒక పార్శ్వం వాసనామయమైన జ్ఞానం రెండు స్వరూప జ్ఞానం వాసనామయమైన జ్ఞానం సకల జీవులకు ఉన్నది మానవునికి కూడా అది ఆహార నిద్రాభయ మైథునాలతో ముడిపడి ఉంటుంది అంటే ఆకలి నిద్ర ప్రాణభయం పునరుత్పత్తి ఈ నాలుగు వాసనామయ జ్ఞానంలో సామాన్య ధర్మాలు ఈ వాసనామయ జ్ఞానంలో దేహవాసన शास्त्र वासना, शास्त्रवासन लोकवासन अने वास विशेष ज्ञाना संबंधी इक स्वरूप्ञा रेडव पार्श स्वरूपज्ञानी स्वरूप ज्ञानिष्ठ ब्रह्मनिष्ठ अनेटाई वासनामय ज्ञाना నిరూపణ స్వానుభవమే స్వరూప జ్ఞానానికైనా నిరూపణ స్వానుభవమే అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి ఏమంటే ఆకలి బాగా అవుతుందా అని అడుగుతారు ఏమంటే నిద్ర బాగా పడుతోందా అని అడుగుతారు ఏమైనా భయపడుతున్నారా అని అడుగుతాడు ఇంకా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా హార్మోన్ల సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అంట అంటే జీవన క్రమంలో ఏర్పడినటువంటి హెచ్చు తగ్గులు అలాంటి వాటి వల్ల ఏమైనా సమస్యలు వచ్చినాయా అని అడుగుతారు కారణం ఏమిటి అంటే ఆయనకు సంబంధించినంత వరకు శరీరం ప్రాణం మనస్సు ఈ మూడు బాగుంటే ఆరోగ్యం ఉన్నట్టే మిగిలిన వాటికి డాక్టర్ గారితో పని లేదు ఆయన లెక్కలో ఈ మూడు బాగుంటాయి యు ఆల్ రైట్ పూర్తి ఆరోగ్యవంతుడు ఈ మూడు సమతాస్థితిలో పనిచేస్తూ ఉంటే వయస్సును అనుసరించి అంటే నెల పిల్లవాడికి ఎలా ఉండాలో నెల పిల్లవాడికి ఎలా ఉండాలి ఎనభై ఏళ్ళ వాడికి తొంభై ఏళ్ళ వాడికి ఎలా ఉండాలో అవి ఎలా ఉండాలి అంతేగాని నెల పిల్లవాడికి తొంభై ఏళ్ళ వాడికి ఒకే సూత్రం వర్తింపజేయడం వీలు కాబట్టి ఇది వాసనామయ జ్ఞానానికి సంబంధించినటువంటి అంశం ఇలాగే ఆయా జంతువులు కూడా ఆయా జంతువుల శరీరాన్ని అనుసరించి అవి వ్యవహరిస్తూ ఉంటాయి ఏనుగు ఏనుగు వలె కుక్క కుక్క వలె తిమింగలం తిమింగలం వలె గరుత్మంతుడు గరుత్మంతుని వెలె మొసలి మొసలి వలె ఇట్లా భ్రమరము కీటకము వాటి వాటి యొక్క పరిస్థితులను అనుసరించి పనిచేస్తూ అంటే వాటికి శరీరం అనే పంజరం ఏదైతే ఉందో ఆ శరీరం అనే పంజరాన్ని అనుసరించి అవి పనిచేస్తూ వాటికి మనోబుద్ధులు శరీరం అనే పంజరాన్ని దాటి ప్రవర్తించగలిగేటటువంటి సామర్థ్యం కలిగి అంటే ధీ ఉండదు అందువల్ల వాటన్నిటికీ సామాన్యమైన వాసనాజ్ఞానమే పనిచేస్తాం అంటే ఆహారము నిద్ర భయం మైజనం ఇంతవరకే ఇక వాసనామయ జ్ఞానంలో విశేష లక్షణం కలిగినటువంటి మానవుడు తన జీవనం మొత్తాన్ని క్రోడీకరించుతూ ప్రతిరోజు కళలో ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రక్రియ మనోబుద్ధులలో చెత్త అహంకారాలలో జరిగిపోతుంది అది ఏమిటంటే దేహవాసన శాస్త్రవాసన లోకవాసన ఈ వాసనాత్రయ విభా విభజనను అనుసరించి స్మృతి అనేటటువంటి ప్రవృత్తి అన్నీ కూడా విభజించబడతాయి పాత్రోచితమైనటువంటి ప్రవృత్తులన్నీ ఆ స్మృతులుగా ఏర్పడి ఆ జ్ఞాపకాలన్నీ కూడాను ఈ మూడు వాసనల యొక్క విభజనలను అనుసరించి వర్గీకరించబడి వాటి ఎందలు ఉన్నటువంటి గుణధర్మాన్ని అనుసరించి రాగద్వేషాలను కలిగించి బలంగా నాటుకుంటాయి నాటుకుని వేదనను కలుగజేస్తాయి కలగజేసిన తర్వాత వాటి వల్ల మనోబుద్ధులు అలిసిపోతాయి అలసిపోయి గాఢ నిద్రావస్థలోకి ఒరిగిపోతాడు ఒరిగి విశ్రాంతి తీసుకున్నాక పునః ఏ అసంతృప్తులైతే బల బలంగా లోపల ఏర్పడ్డాయో ఏ గుణబలమైతే బలంగా ఏర్పడిందో ఏ వాసనా బలమైతే బలంగా ఏర్పడిందో ఆ వాసనా బలంతో మరలా మేల్కొంటాడు మేల్కొని తదనుగుణమైనటువంటి లేదా తద్వ్యతిరిక్తమైనటువంటి చర్య ప్రతిచర్యలకు లోబడి మరల మరుసటి రోజున జాగ్రత్త వ్యవహరిస్తాడు ఇది మానవ జీవితంలో రోజు జరిగేటటువంటి ఆంతరంగికమైన ప్రక్రియ మరి ఇప్పుడు ఏం చేయాలండి అంటే ఈ వాసనాత్రయాన్ని క్షయింపజేయాలట ముక్తి అంటే ఏమిటి అని మహానుభావులు అందరినీ అడిగారు ఎవరెవరిని రామకృష్ణ పరమహంస గారిని అరవిందులను భగవాన్ రమణ మహర్షిని భగవాన్ సత్యసాయిబాబా అని ఇట్లా అనేక మంది ఉన్నారు భారతదేశంలో వీళ్ళందరినీ కూడా ఒకే ప్రశ్న ముక్తికి నిర్వచనం ఏమిటి ఉపనిషత్తులు ముక్తికి నిర్వచనం సూటిగా చెప్పినాయి మన ఏ మనుష్యాణం కారణం బంధమోక్ష బంధై విషయాసక్తం ముఖ్య నిర్విషయం మనహ కాబట్టి ముక్తికి ప్రాథమికమైనటువంటి నిర్వచనం చాలా నిర్వచనాలు ఉన్నాయి అనేక ఉపనిషత్తులలో స్థాయి భేదాన్ని బట్టి చెప్పబడింది ప్రధానంగా ముక్తికి నిర్వచనం ఏమిటయ్యా బంధై విషయాసక్తం ముక్త్యై నిర్విషయం మనహ అంటే ఏమిటయ్యా అని అడిగా అంటే ఏమి కొద్దిసేపు ఖాళీగా కూర్చో ఏమి చేయకుండా ఏమి ఆలోచించకుండా ఊరక కూర్చో కూర్చుంటే నీ ఏ ఇంద్రియాలని వ్యవహరింపచేయకపోయినప్పటికీ నీ మనస్సు వ్యవహరించడం మొదలు పెడుతుంది అది దేని చుట్టూ తిరుగుతోందో గమనించు దీనికి సూక్ష్మ శరీరం ద్వారా చేయబడుతున్న కర్మ అని అంటే కర్మ స్థూల శరీరంతోనే కాదు సూక్ష్మ శరీరంతో కూడా చేయొచ్చు అలాగే కారణ శరీరంతో కూడా చేయవచ్చు అలాగే సమిష్టికి సంబంధించిన కర్మ సమిష్టికి సంబంధించిన శరీరాల్లో కూడా వ్యవహరించబడుతూ జరుగుతూ ఉంటుంది కాబట్టి మొట్టమొదట మానవుడు ఈ ముక్తి అనే అంశాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు సూక్ష్మ సంబంధమైనటువంటి కర్మ తనలో ఎలా జరుగుతుందో ్రహించి దానిని శుద్ధి చేసి దాన్ని క్షయింపజేయాలి కాని కారణ శరీరం ఉన్నంత వరకు సూక్ష్మశరీరం లేకుండా ఉండదు ఎందుకని అంటే కారణ శరీరం విత్తనం సూక్ష్మశరీరం అంకురం స్థూల శరీరం దాని వృక్షం కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఎవరెవరికైతే ఏ ఏ రకములైనటువంటి ఆలోచనలు ఏర్పడుతున్నాయో ఊరక ఉన్నప్పుడు అందుకని ధ్యానం చేయాలన్నమాట ఏమిటి ధ్యానం ధ్యానం అంటే ఏంటంటే నీ మనసును నువ్వు గమనించడమే ధ్యానం ధ్యాస అయితే అలా ఊరక గమనిస్తూ ఉండవన్నారు అంటే ఏం చేయాలండి అంటే ఆమోదించకూడదు తిరస్కరించకూడదు ఏదైనా రాని ఏమస్తాయి ఏమొచ్చినా రాగద్వేషాలే కామక్రోధ లోహమోహమత్సర్య రాగద్వేష ఐర్ష్య అసూయము ఈ పది లక్షణాలు ఈ పది లక్షణాలు కలిపి జీవుడని పేరు ఈ పది లక్షణాలు సూక్ష్మ శరీరంలో ఉంటాయి స్థూల శరీరంలో ఉండవు అయితే ఏదైనా ఒక కోరిక అయితే ఆ కోరిక తీరలేదనే క్రోధం లేదంటే ఆ కోరిక తీరిన వాడి ఎడల మత్సరం ఈ అంటే ఈర్ష్య లేదంటే అన్నీ నాగే కావాలనేటటువంటి లక్షణం ఈర్ష్య అసూయ అలాగే తనకున్నది ఎవరికి ఇతరులకు దక్కకూడదనేది కూడా ఒక నిషిద్ధ లక్షణం తనకున్నది తానే అనుభవించకపోవడం లోభం తనకు తనకున్నది భూమండలంలో ఎవరికీ లేదనే అహంకారం మదం ఇట్లా వీటన్నింటికీ కలిపి రాగ రాగద్వేషాదులు అని ఒకటే పేరు ఈ పది లక్షణాలకి కలిపి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ఈర్ష్య అసూయ ద్వేషములు రాగము ద్వేషం అయితే వీటన్నింటికి పునాది పాదు ఎక్కడ ఉన్నది అని అడిగారు మోహం దాంట్లో ఈ ఫజి లక్షణాలకి సంబంధించినటువంటి పాదు ఉన్నది అని వేదాంతులు నిర్ణయం చేశారు అంటే ఉపనిషత్తులు బోధించినటువంటి మహర్షులు మహానుభావులు బ్రహ్మజ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఈ ఫజ లక్షణాలకి పునాది పాదు కుట్టుక స్థానం మోహం ఈ మోహ లక్షణం పోతే ముక్తి ఆ తర్వాత ఆపైది మోక్షం కాబట్టి భజగోవిందం అనే పేరు మీద మోహ ముద్గరం అని శంకర భగవద్పాదులు చెప్పారు ఎలా ఈ మోహాన్ని బాగా గదతో మోదాలో చెప్పారు అంటే బ్రతివులు ఆడితే మోహం పోదు మానవులు అందరూ ఏం చేస్తుంటారు అంటే ఆ మోహం ఏర్పడినప్పుడు బ్రతివులు ఆడుతుంటారు ఎవరికైతే ఆ మోహం బలంగా కలుగుతుందో వాడి దగ్గరికి వెళ్ళిరేను ఈ పని చెయ్యి మాకురా చేయికురా చేయి వాడు ఆపనే చేస్తాడు కారణం ఏమిటంటే వాడిలో ఆ మోహలక్షణం బలంగా ఉంటుంది బ్రతువులు అడితే అప్పుడు వాడికి లాభం లేదు కాబట్టి వాడికి శిక్షణనివ్వవలసిందే సరి అయిన శిక్షణ ప్రకృతి ఇవ్వక తప్పదు పరివర్తన రాక తప్పదు ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు అక్కడ ఏమి లేదు ఎవరు తప్పించుకూచరు కాబట్టి మోహ లక్షణం చేత తప్పక దుఃఖం లభించక తప్పదు అన్నారు శంకరభాగవ్ ఎవరికైనా సరే ఏ అంశంలో అయినా సరే దుఃఖం ఏర్పడిందంటే ప్రధాన కారణం మోహం అన్నారు కొంతమంది దీన్ని వ్యతిరేకించారు వ్యతిరేకించి ఏం ముఖ్యంగా ఈ అద్వైత సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు కొంతమంది ఎదిగినటువంటి భక్తి దశకు ఎదిగిన వాళ్ళు ద్వైతాన్ని ఆశ్రయించారు సరే ఏది ఏమైనప్పటికీ వీళ్ళు ఏం చేశారంటే ఈ పరి లక్షణాలకి ప్రధాన కారణం మోహం కాదండి కోరిక ప్రధాన కారణం అని చెప్పారు తర్వాత కాలంలో ముందు కాలంలో ఇప్పటికీ ఇలా వాదులు ఆడుకునేవాళ్ళు బోల్మంది ఉన్నారు కోరికే సర్వదుఖములకు మూలము అన్నాడు బుద్ధుడు కారణం ఏమిటంటే ఆయన నిర్వాణం వరకే లక్ష్యాన్ని స్వీకరించాడు ఆత్మసాక్షాత్కార జ్ఞానం వరకే స్వీకరించాడు ఆ పైన వేదాంతం చెప్పినటువంటి ఉత్తమోత్తమైనటువంటి స్థితులని ఆయన అంగీకరించలేదు కాబట్టి వాటిలో వేద ప్రమాణాన్ని పద్ధతులు ఆ బౌద్ధంలోనూ జైన కనబడతాయి అయితే చెప్పిన పద్ధతి సరైన పద్ధతి అంటే మూఢత్వాన్ని పోగొట్టి భ్రాంతిని పోగొట్టి కామ్యమునందు బలంగా ఉన్నటువంటి అపేక్షను పోగొట్టేటటువంటి పద్ధతిగానే అవి కనబడతాయి కానీ ఉత్తమోత్తమైన స్వరూప జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాల జోలికి వచ్చేటప్పటికీ ఆ రెండు నిలవజాలవు కాబట్టి వేదాంతం ఏం చేసిందంటే ప్రస్థానత్రయం ఉన్నది బ్రహ్మమే మొట్టమొదట నువ్వు ఈ దశకి రావాలయ్యా మానవులందరూ కూడా ప్రయత్నించి సాధన చేసి విచారణ చేసి నిర్ణయం తీసుకుని ఉన్నది బ్రహ్మమే అని జీవించవచ్చు ఇందులో ఏ సందేహం లేదు అని నిర్ద్వంద్వంగా చెప్పిన ఇక ఆ పై తర్వాత పరంపరాత్మర అయితే బ్రహ్మనిష్ట వల్ల అప్పుడేమైంది అంటే శరీరము బ్రహ్మమే ప్రాణము బ్రహ్మమే అన్నము బ్రహ్మమే मन ब्रह्मे विज्ञामय कोशमू ब्रह्ममे आनंदमय कोशमू ब्रह्मने पंचकोशम ब्रह्मे शरीरत्रयू ब्रह्मे देहत्रयम ब्रह्ममे वासनात्र ब्रह्म इला अन्नी ब्रह्ममे अभी ब्रह्म निष्ठ प्रभाव काबी भोगी भोग्यमु कर्ता कर्तव्य ్రహ్మమునందు లేవు భోగి భోగ్యం జీవుడు అంటే ఏమిటంటే ఈ నాలుగు ఉంటే వాడికి లక్షణాలు మోహం అంటే ఏమిటయ్యా అని అడిగారు ఇప్పుడు మోహం అంటే ఏమిటంటే ఈ నాలుగు ఉంటే మోహం అయ్యా శంకర భగవద్పాదు అంటే భజగోవిందాన్ని గనక మనం బాగా అధ్యయనం చేస్తే ఈ నాలుగు లక్షణాలు మనకు కనబడతాయి అంటే మానవుడు వేటిని వేటినైతే భోగ్యంగా భావిస్తాడో వాటన్నిటి గురించి చెప్పాడు అది సంసారానికి సంబంధించిన అంశాలు కావచ్చు జగత్తుకు సంబంధించిన అంశాలు కావచ్చు పాత్రోచితమైనటువంటి సంబంధాలు కావచ్చు ధనం కావచ్చు రాజ్యాలు కావచ్చు ఆశ్రమాలు కావచ్చు నియమాలు కావచ్చు ఏవైనా సరే తన సుఖం కోరి తన సుఖం కొరకు స్వసుఖం అపేక్ష చేత చేయబడేవన్నీ భోగము భోగ్యము అనుభవించేవాడు భోగి కాబట్టి ఈ నేను అణువు లాంటిది అనమాట ఈ అణువు దేంతో చేరితే అది అయిపోతుంది దానికి వేరే లక్షణం లేదు కాబట్టి అందరి హృదయాలలో నేను పరమాణుస్వరూపడనై ప్రకాశిస్తున్నాను అని పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు చెప్పితే ఇప్పుడు ఆ పరమాణు స్వరూపం ఏమైందట అంటే అణు విద్యుత్ని ప్రకటింపజేయగలిగి వెలువరించగలిగేటంత శక్తివంతమైనటువంటిది ఆ పరమాణువు ఆ పరమాణువుని ఇప్పుడు మనం అందరం దీనికి వాడుతున్నామంటే మొట్టమొదటగా భోగి భోగ్యంగా వాడే ఇది భోక్తృత్వాభిమానం దీని తర్వాత కర్త కర్తవ్యం అనేటటువంటి అభిమానం ఇది కర్తృత్వాభిమానం అంటే అర్థం ఏమిటి ఇప్పుడు ఈ రెండింటికి కలిపి ధర్మసూత్రాలు రాశారు అంటే ఏది అనుభవించాలి ఏది అనుభవించకూడదు ఏది ఎలా జీవించాలి ఏది దేనికి కర్తృత్వాన్ని స్వీకరించాలి ఏది కర్తవ్యంగా భావించాలి అని చెప్పడం కొరక మహర్షులు ఏం చేశారు మాట మాట ధర్మసూత్రాలు రాశారు అయితే ఈ ధర్మసూత్రాల నిండా కర్మతో ముడిపడి కర్మ నుంచి విడిపించదు అయితే ధర్మాచరణే లేకుండా అసలు సత్కర్మ చేసే అవకాశం లేదు కాబట్టి కర్మ యొక్క బంధము నిషిద్ధ కర్మలో బలంగా ఉంటుంది కర్మలో నాలుగు భాగాలు ఉన్నాయని ఇంతమంది కూడా చెప్పుకున్నాం సామాన్య కర్మ నిత్యకర్మ విశేష కర్మ నిషిద్ధ కర్మ మరో విభజన కూడా ఉంది దాని యొక్క స్థితి భేదాన్ని బట్టి ఇప్పుడు అనుభవించబడుతున్నది ఆరబ్ధమని పురాతన నుంచి లభించినది అని మరల దీనిలో మిగిలిపోయిన శేషభాగమైన అసంతృప్తులు ఆగామి అని సమిష్టి వ్యవహారానికి సంబంధించిన సమధ బాంధవ్యాలన్నీ సంచితమని పేరు మీద సృష్టి యొక్క చైతన్యం మీద భద్రపరచబడుతున్నాయి అని చెప్పారు కాబట్టి చైతన్యం సమిష్టి ఆ చైతన్య దృష్టి నుంచి చూస్తేనే ఏది ప్రారంభమో ఏది ఆగామియో ఏది సంచితమో బోధపడుతుంది అంటే నేను ప్రజ్ఞానస్వరూపుణ్ణి నేను ప్రజ్ఞాస్వరూపుడను నేను స్థితప్రజ్ఞుడను నేను చైతన్యస్వరూపుడను నేను సాక్షిస్వరూపుడను అనేటటువంటి జ్ఞానంతో చూస్తే తప్ప ఏది ఆగామిగా తయారవుతోందో ఏది ప్రారంభంగా అనుభవించబడి రద్దయిపోతుందో ఏది సంచిత భాగం నుంచి ప్రాప్తిస్తోందో గ్రహించగలిగేటటువంటి సూక్ష్మ బుద్ధి కాబట్టి ఈ రకమైనటువంటి సూక్ష్మ లక్షణము సునిశ్చితమైన లక్షణము తీక్షణమైన లక్షణము బుద్ధికి ఏర్పడాలి అందుకు సత్కరం సాధన ఉపయోగపడుతుంది ఈ మూడు లక్షణాలు ఏర్పడటానికే చిత్తశుద్ధి అని పేరు అలా ఏర్పడినప్పుడు మానవుడు ప్రయత్నించి భోక్తృత్వాభిమానాన్ని త్యజిస్తాడు ఎందుకంటే సత్కర్మకి ఆశ్రయం ఈశ్వరుడు దుష్కర్మకి ఆశ్రయం నేను కాబట్టి ఏ పని చేసినా కూడా నేను చేశాను అంటున్నాను సత్కర్మలో కూడా నేను పనిచేస్తుంది కానీ బలహీనంగా పనిచేస్తుంది కానీ అక్కడ కూడా బలంగా పనిచేసే అది రాజసిక కర్మగా మారిపోవచ్చు అక్కడ కూడా బలంగా పనిచేసి తామసిక కర్మగా కూడా మారవచ్చు కాబట్టి పూజ చేసేటటువంటి విధానాలలో కూడా సత్వగుణానికి సంబంధించిన వాళ్ళేమో దేవతలను పూజిస్తారు రాజసిక లక్షణం కలిగిన వాళ్ళేమో అక్షరాక్షసులను పూజిస్తారు తామసిక లక్షణం కలిగిన వాళ్ళేమో పిశాచాలను ఇతరత్ర నిమ్నమైనటువంటి ఆరాధ్యములను పూజిస్తూ ఉంటారు వాటి ఆరాధనా విధానములు కూడా అలాగే తక్కువ స్థాయి నిమ్నమైనటువంటి స్థాయిలో ఉంటాయి అన్నమాట అందువల్ల అవి నింద్యం వాటి జోలికి వెళ్ళకూడదు వామాచార పద్ధతులను విడనాడాలి అని శంకర భగవద్పాదులు స్పష్టంగా చెప్పారు నేటికి కొన్ని వైపరీత్య విధానాలను ప్రసార ప్రజా ప్రజాబాహుళ్యంలోకి విడువబడుతున్నాయి తంత్ర ప్రక్రియలని మంత్ర ప్రక్రియలని ఇలాంటి వాటిని ప్రజాబాహుళ్యంలోకి చెప్పకూడదు అని నిషిద్ధం ఉంది శాస్త్రంలో ధర్మశాస్త్రంలో విజ్ఞాన శాస్త్రంలో ముఖ్యంగా శంకర భగవద్పాదులు స్పష్టంగా చెప్పారు నిషిద్ధ కర్మను కర్మను ఎవరైతే ప్రేరేపిస్తారో వారు బ్రహ్మ నిర్వాణ స్థితి వరకు కూడా నరకంలో ఉండవలసినటువంటి అవసరం వస్తుంది బ్రహ్మాండ ప్రళయం ఏర్పడేంత వరకు మహాప్రళయం ఏర్పడేంత వరకు కూడా వారికి ఉపాధి లభించక వారి సూక్ష్మ శరీరం అట్లా ప్రచారం చేస్తూ ఉంటుంది వాయువు ఎంత దూరం వ్యాపకమై ఉంటే అంత దూరం ప్రచారం అవి తిరుగుతూ ఉంటాం అయితే వ్యష్టివునికి ఉండదు అక్కడ అంటే సుబ్బారావు సుబ్బారావుగా ఉండడు అక్కడ ఎందుకని మన కళలో సుబ్బనామ రూప నామములు లేవు రూపములు ఉన్నట్టు తోస్తున్నాయి కానీ నామములు కాబట్టి ఆ శరీరం విడచిన తర్వాత కూడా అవి ఉంటాయి అయితే ఎవరైతే ఈ రకమైన మానసిక బలహీనత కలిగిన వాళ్ళు ఉంటారో నింద్య కర్మ ఎందు కాని నిషిద్ధ కర్మ మానసిక బలహీనత కలిగిన వాళ్ళు ఉంటారో వారి యొక్క మనసులే వాటికి స్థావరం అక్కడ కూర్చుంటే వెళ్ళేది ఎందుకని సూక్ష్మ శరీరం కదా కాబట్టి వాటి మనసులోకి ప్రవేశించేస్తే వాటికి ఓ ఒక హిస్టీరియాను ఒక వ్యసనమను లేకపోతే దేనికి పనికిరాకుండా పోయేటటువంటి మూఢత్వము మానసిక వైక్లభ్యము వైకల్యము ఇలా ఏవో వచ్చేస్తాయి ఇక వాడు ఆ జన్మకి పనికిరాకుండా పోతాడు కాబట్టి నింద్యకర్మ నిషిద్ధ కర్మ చేయకూడదు ముఖ్యంగా చాలామంది కామ్యక కర్మలో గోడ కొరకు తక్షణ ఫలితం వెంటనే ఫలితం రావాలంతే అందుకోసమని ఇలాంటి వాటిని వాడతారనమాట ఇది మానసిక బలహీనత ఎవరైతే శ్రమకి ఓర్వని లక్షణం ఉంటుందో కష్టపడే లక్షణం ఉండదో వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు అయితే వీటి నుంచి విడిపించేటటువంటి గురువులు కూడా ఉంటారు వాళ్ళందరూ నిశిద్ధ గురువులు సరే ఇది తప్పక సాధకులందరూ జాగరూకులై ప్రయత్నించి తామసిక లక్షణాన్ని తామసిక కర్మని విడవాలి అది ఏ రూపంలో అయినా సరే వాళ్ళ నమస్కారం అని వదిలేసేయాలి ఏమైనా కానీ అని వదిలేయాలి అంతేగాని దానికి ఆస్కారం ఇవ్వకూడదు ఒక్కసారి ఆస్కారం ఇస్తే అది నిన్ను ఆ జీవన పర్యంతం నిన్ను వెంటబెట్టుకుని ఉండేటటువంటి లక్షణం ఏర్పడుతుంది కాబట్టి పెద్దలు అందరూ కూడా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అంటుంటారు సరే ఇవన్నీ భ్రాంతులని కొట్టేసేటటువంటి విజ్ఞాన శాస్త్రం కూడా ఉంది అయితే జీవన పర్యంతంలో భూమండలం మీద కొన్ని కోట్ల మంది మానవులు ఇలా బాధితులై పీడితులై ఉన్నటువంటి పరిస్థితులు కళ్ళెదరకుండా ఉన్నాయి వాటికి రకరకాలైన పరిష్కారాలు ఉపాయాలు తోస్తు ఉంటాయి చేస్తూ ఉంటారు అవి తత్కాలవత్ ఏదో ఉపశమనానికి పనికొస్తూ ఉంటాయి పునః మళ్ళా అలాగే తయారవుతాడు ఎందుకంటే వాడి బుర్ర చెడిపోయింది కదా వాటి ధీశక్తి చెడిపోయింది కాబట్టి వాడు ప్రయత్నించి తమో గుణాన్ని సత్కర్మ ద్వారా పోగొట్టుకుంటేనే దాంట్లోంచి బయటపడతాడు అంతేగాని వాడి తరఫున ఎవరో ఏదో చేసినంత మాత్రాన వాడేం బయటపడతాడు కాబట్టి పెద్దలు ఏం చెప్పారంటే ఎవరికైనా ఇలాంటి సమస్య లే ఏ సమస్య అయినా మానసిక సమస్యలు ఉన్నాయనుకోండి నాయన ఉషోదయ కాలానికి సంధ్యాకాలానికి అంటే ఉదయం ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి శివ దర్శనానికి వెళ్ళు ప్రదక్షిణాలు చేయి మారేడు తీర్థం పుచ్చుకో విభూతి ధరించు నీలో ఉన్నటువంటి దోషాన్ని పోగొట్టుకోవడానికి ఈశ్వరుణ్ణి ఆశ్రయించు ఇంతకు వేరే పాప పరిహారం లేదు ఇంతకు మించి గ్రహ బలాలను వ్యతిరేకంగా చేసేటటువంటి సత్కర్మ కూడా లేదు కాబట్టి ఈశ్వరాశ్రయం దైవానుగ్రహం ఉన్న గ్రహములు ఏమి కాబట్టి గ్రహ బలాలను లాభం లేదు ఈశ్వరుణ్ణి విశ్వసించాలి కాబట్టి ఇలా జాగ్రత్తగా ఒక్కొక్క వాసనా బలాన్ని విధిలించుకోవాలి వైరాగ్య బలాన్ని పెంపొందించుకోవాలి ఎవరికైతే తీవ్ర వైరాగ్య బలం ఉంటుందో వాడిని ఈ శక్తులు ఆ శక్తులు ఏమీ చేయించాలో ఎవడైతే ముక్తి మోక్షం అనేటటువంటి లక్ష్యాన్ని లక్ష్యాన్ని తీవ్ర మోక్షేచ్చో తీవ్ర వైరాగ్యంతో స్వీకరిస్తాడో స్వరూప జ్ఞానంతో స్వధర్మంతో స్వాత్మనిష్టని కలిగి ఉంటాడో వాడిని ప్రకృతి శక్తులు ఏమీ చేయించాలో వాడికి వాడి మీద ఏం ప్రభావితం కావు అలా వాణ్ ఉన్నతమైనటువంటి స్థితిలో నిలకడ చెంది ఉంటాడు అలా జాగ్రత్తగా ముక్తి పథంలో ప్రయాణం చేయాలి జీవభావాన్ని నుంచి ఆత్మభావానికి మారాలి మటుమాట అసలు మా జీవభావం నుంచి ఆత్మభావానికి మారకుండానే భావాభావ విరహితమైనటువంటి అచలభావాన్ని పొందడం చాలా కష్టం అది అజాతవాదానికి అవతలుంది అహంగ్రహోపాసనకి అవతలుంది అది చివరిమెట్టు అందుకని ఆ చివరి మెట్టు సంగతి చెబుతూ ఆత్మనిష్టని పొందడమే ముక్తి అని వేదాంతం ప్రతిపాదించింది ఆత్మ యొక్క సమిష్టి బ్రహ్మము విష్టి సాక్షి ఆత్మ అయితే ముక్తి ఆత్మ బ్రహ్మ జ్ఞానంతో ముడిపడు అది అనుభవ జ్ఞానమే అయి ఉండాలి అంటే శాస్త్రజ్ఞానం చేత ముక్తి నిర్ణయం కాదు తెలుస్తుంది అంటే తెలియని స్థితి నుంచి తెలుసుకోవడం అనేటటువంటిది మంచిదే కానీ అలా జీవించకపోతే ఊరికే ఆకలిన ముందు తినుబండారంలో పేర్లన్నీ చదివామనుకోండి ఆకలి తీరదు కదా అట్లాగే మనసు నిర్విషయం అవదనమాట ఎవరైతే అట్లా జీవిస్తారో వాళ్ళలో మనసు నిర్విషయమైపోతుంది నిర్వాణమైపోతుంది నైష్కర్మ్యమైపోతుంది నిర్విషయం నిర్వాణం నైష్కర్మ్యం ఈ నిర్విషయం అవ్వాలి అంటే నిష్కామం ముందు నిష్కామం అవ్వాలి నిష్కామ కర్మ నిర్విషయ స్థితి నిర్వాణ స్థితి నైష్కర్మ సిద్ధి ఈ రీతిగా మానవుడు ముక్తి పథంలో ప్రయాణిస్తాడు అయితే ఈ ఆత్మనిష్ట సరిపోతుందా అది ఇప్పుడు నిజ ప్రబోధ విధానంలో వేయబడినటువంటి ప్రశ్న ఈ కందార్థంలో ఎవరైతే స్వరూపజ్ఞానంలో ప్రవేశించాడో వాసనాక్షయం అయ్యేట్లు చేసుకున్నాడో మనోనాశం అయ్యేట్లు చేసుకున్నాడో అతడు పరమును పరాత్పరమును తెలుసుకోవడానికి అధికారి కాబట్టి ఈ కందార్థాన్ని జనులు అన్నటువంటి పదంతో ప్రారంభించారు జనుల ఆత్మానుభవం వైన నుని పల్కిరి జనులు అంటే ఎవరు అంటే జ అంటే పుట్టేవారు నా అంటే నశించేవారు ఈ జనన మరణాలనే చక్రభ్రమణం చేత నలిగిపోబడుతున్నటువంటి వారందరూ జనులే ఈ జనులందరూ జనన మరణ చక్రంలో పడనటువంటి దానికి ఆత్మ అని పేరు దానికి జననము లేదు మరణము లేదు ఎందుకని అది ఆద్యంతములకు సాక్షి జనన మరణములకు సాక్షి సృష్టి ఆది అందు ఉన్నది సృష్టి ఆది అందు ఉన్నది కాబట్టి అది బ్రహ్మం ఈ శరీరం రాకముందు కూడా ఉన్నది కాబట్టి అది ఆత్మ రెండు ఒకటే ఇది జ్ఞాత అది కూటస్థుడు అయితే ఈ జ్ఞాత ఆ అభిన్నులని బింబ ప్రతిబింబులని నిర్ణయం తెలుసుకున్నవాడై అలా జీవించడానికి తారకమని పేరు తెలుసుకోవడానికి సాంఖ్యమని పేరైతే జీవించడానికి తారకమని పేరు స్వానుభవ నిర్ణయం అయితే అప్పుడు అపరోక్షానుభూతి కలుగుతుంది అంటే అనుభవము అన్న దాంట్లో అంటే అనుభవించేవాడు అనుభవించబడేది అనుభవము అనే త్రిపుటి ఉందన్నమాట ఎలా అయితే దృక్కు దృశ్యము ద్రష్ట అనే త్రిపుటి ఉందో అలాగే అనుభవము అనుభవించేవాడు అనుభవించబడేది అనే త్రిపుటి ఉంది మరి ఈ త్రిపుటికి ఆధారభూతమైనటువంటి సమిష్టి కూడా అక్కడ ఉంది అంటే సర్వసాక్షి బ్రహ్మాండ సాక్షి ఆ స్థితిలోనేమో ద్విపుటి ఉంది ఈ స్థితిలోనేమో త్రిపుటి ఉంది కాబట్టి స్వరూప జ్ఞానంలోకి వెళ్ళాలి అంటే అడ్డంగా ఉన్నటువంటి వాసనామయమైన జ్ఞానాన్ని తొలగింపజేసుకోవాలి క్షయింపజేసుకోవాలి ఏమిటండి మార్గం అన్నా ఏమి లేదండి మీరు దానిని అమలు చేయమాకండి అంటే నిగ్రహంతో ఉంటే ఆపుకోగలిగితే తాబేలువలే వెనక్కి తీసుకోగలిగితే విరమించగలిగితే నివృత్తితో ఉండగలిగితే అది క్షయించిపోతుంది ఉపేక్ష ఉదాసీనత వాసనాక్షయానికి రెండే మాటలు ఉపేక్ష ఉదాసీనత ఈ రెండు లక్షణాలని కలిగి ఉంటే వాసనలు క్షయించబడిపోతాయి కాబట్టి మానవుడు మొట్టమొదట ముక్తి పథంలో వాసనాక్షయాన్ని లక్ష్యంగా స్వీకరించాలి తనలో ఏర్పడుతున్నటువంటి చక్రభ్రమణ పద్ధతిగా ఆయా వాసనలు ప్రతిబింబిస్తూ ఉంటాయి ఎప్పుడూ గమనించుకుంటూ ఉండాలి ప్రతిక్షణం గమనిస్తూ ఉండాలి ఏ ఏ పాత్రోచితమైనటువంటి సందర్భాలు ఏర్పడినా ఆయా వాసనా బలం పనిచేయక మానదు తప్పక పనిచేస్తుంది ఆ గుణం పనిచేయక మానదు తప్పక పనిచేస్తుంది కాబట్టి తన యొక్క స్వభావంలో అది భాగమై ఉంది ఇంకా ఏంటంటే బలవత్తరంగా నేను పని చేయిస్తుంది నువ్వు వద్దంటూనే ఉంటావు చేయకూడదనుకుంటూనే ఉంటావు ఆలోచించకూడదనే అనుకుంటూ ఉంటావు కానీ దానికి అభ్యాసం చాలా సంవత్సరాలుగా అదే చక్రభ్రమణం అలవాటైపోయి అలాగే తిరుగుతుంది కాబట్టి పెద్దలు ఏం చెప్పారంటే ఒక తాడుని పేనినప్పుడు ఒకవైపే తిప్పుతాం పేనేటప్పుడు అది చక్రభ్రమణం మరి ఇప్పుడు ఆ తాడు విడిపోవాలంటే ఏ పోగు కాపోకు వ్యతిరేకం అపసవ్య దిశలో దాన్ని తిప్పాలి మళ్ళా తిప్పుతూ ఉంటే స్ప్రింగ్ ఎట్లా అయితే విచ్చుకుపోతుందో తాడు అట్ట అట్టా విచ్చుకుపోతుంది అట్లాగే మనలో ఏర్పడినటువంటి సంస్కార బంధములు వాసనామయ బంధములు కర్మ బంధములు ఈ రీతిగా తద్వ్యతిరేకమాచరేత్ ఏమండి ఇంతకుముందు నేనెప్పుడు రోజుకి నాలుగు సార్లు ధ్యానం చేయలేదండి అయితే ఇప్పుడు చెయ్యి ఏమండి ఇంతకుముందు నేను ఎప్పుడు సమాధి నిష్టలో ఉండలేదండి అయితే ఇప్పుడు ఉండు ఏమండి ఇంతకుముందు నేను ఎప్పుడు శ్వాసతో సమంగా జపం చేయలేదండి అయితే ఇప్పుడు చేయి ఏమండి ఇంతకుముందు నేను ఎప్పుడు నిరాహారంగా ఉండలేదండి అయితే ఇప్పుడు ఉండు ఇట్లా అన్నింటినీ యమ నియమాలలో ఇమిడ్చారనమాట కాబట్టి స్వామి రంగనాథానంద్ అంటారన్నమాట ఇతరులకు బోధించేటప్పుడు ప్రతి ఒక్కరూ బ్రహ్మజ్ఞానులే భారతదేశంలో గొప్ప బలహీనత ఉందట ఎందుకంటే మన జీవనంలో మన సాంప్రదాయంలో ఈ జ్ఞానం భాగమై ఉంది మనం ఎవరైనా ఇతరులకు చెప్పాలనుకోండి ధర్మమూర్తి వలె జ్ఞానమూర్తి వలె బ్రహ్మజ్ఞానంతో మాట్లాడతాడు తన గురించి తాను విమర్శించుకుని తనను తాను సంస్కరించుకునేటప్పుడు మాత్రం జీవభావంతో వ్యవహరిస్తాడట ఎందుకని అంటే తనకు తాను మాత్రం అన్ని అనుమతులు ఇచ్చేసుకుంటాడు ఎగ్జాంషన్లు అన్ని ఇచ్చేస్తాడు కాబట్టి అలా ఉండకూడదు ముందు ఎవరికి వారు ప్రత్యక్ష జ్ఞానము పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానము కాబట్టి స్వరూప జ్ఞానంలో మూడు భాగాలు ఉన్నాయి ఏమిటది ప్రత్యక్ష జ్ఞానము పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానం వాసనామయ జ్ఞానంలో కూడా ఈ మూడు ఉన్నాయి కానీ వాటికి ప్రాధాన్యత ఇవ్వకూడదు ఇస్తే అక్కడే ఉండిపోతాం కాబట్టి తప్పనిసరిగా ఈ వాసనాక్షయం అయి తీరవలసిందే ఇక రెండవ మెట్టు మనోనాశం మనోనాశం ఎలా అవుతుందండి అంటే మనసే ఒక్క మనసే మనసు బుద్ధి చిత్తం అహంకారం అనే నాలుగు పాత్రలను పోషిస్తుంది ఇది స్వయంగా పనిచేయలేదు ఇది జడమైన ఇంద్రియం కేవలం చైతన్య సహాయం ఉంటేనే అది ఏమైనా పనిచేస్తుంది అంతే తప్ప దానికి స్వయంగా పనిచేయగలిగే శక్తి లేదు మనకి తెలియాలి ఆ విషయం తెలియటం కొరకే ప్రతి ధ్యానం చేయమని చెప్పేది నిద్రని సమాధి స్థితికి మార్చుకోమని చెప్పేది నాలుగు అవస్థలలోనూ ఒకే మార్పు లే ఏ మార్పు లేకుండా ఒకే తీరుగా ఉండాలన్నమాట అలా సాక్షిత్వాన్ని నిలబెట్టుకోవాలన్నమాట ఇక్కడి దాకా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని తప్పక పొందుతారు నిర్వాణ స్థితిని దాటితే ఆత్మసాక్షాత్కార జ్ఞానం కాబట్టి నిష్కామ కర్మ నిర్విషయం నిర్వాణం నైష్కర్మ్యం నిర్వాణానికి నైష్కర్మ్య సిద్ధికి మధ్యలో ఆత్మనిష్ట చతుర్విధ ముక్తులు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ ఆత్మనిష్ట ఎవరికైతే కలిగిందో వాళ్ళకి నాలుగు మహావాక్యాలు బోధిస్తారు అంటే నాలుగు మహావాక్యాల గురించి గురువుగారు ఏం చెప్పరో ఆయన ఉపదేశవాక్యమైనటువంటి తత్వమసి మహావాక్యాన్ని మాత్రమే బోధిస్తారు బోధించి శిష్యుడు ఇక దానిని బట్టి అన్నింటినీ బ్రహ్మస్వరూపముగా చూడటం ఎలా అనేటటువంటి పనిలో పడతాడు తత్వమసి అంటే అది నీవై ఉండి అది అంటే బ్రహ్మం నీవు బ్రహ్మమే నాయనా అనే నిర్ణయాన్ని ఆయన పొందే నేను బ్రహ్మమై ఉన్నాను ఉన్నదంతా బ్రహ్మమే అనే నిర్ణయాన్ని నేను పొందాను అదే నిర్ణయాన్ని నీకు చెప్తున్నాను అని గురువుగారు శిష్యుడికి చెప్తాడు చెప్తే ఇప్పుడు శిష్యుడు ఏం చేయాలి ఆ రీతిగా పంచకోశాలను కానీ గుణత్రయాలను కానీ శరీరత్రయాలను కానీ దేహత్రయాలను కానీ వాసనాత్రయాన్ని తాపత్రయాన్ని ఇలా త్రయం త్రయం త్రయం త్రివృత్కరణ పద్ధతిగా ఎన్ని మూడులైతే ఉన్నాయో ఆ మూడులన్నీ ఉన్నది బ్రహ్మమే అనే దృష్టి ఎందు స్థిరపడేటట్లుగా జీవించాలి అలా జీవిస్తే ఆయనకి మూడు నిర్ణయాలు కలిగినాయి ప్రజ్ఞానం బ్రహ్మ ముందు సకల జీవరాశిని చూశాడు పివీలిగాది బ్రహ్మ పర్యంతము ఒకే చైతన్యం ఒకే జ్ఞానం ఒకే ధీశక్తి ప్రకర్షమైన ప్రకృష్టమైన జ్ఞానం కాబట్టి ఉన్నదంతా ప్రజ్ఞానమే దోమ కొట్టాలన్నా దాని తెలివి మనిషికి లేదు సరిగ్గా కొట్టగలుగుతుంది అలా బ్రహ్మజ్ఞానం ఉన్నతోన్నతమైన జ్ఞానం బ్రహ్మజ్ఞానం కాబట్టి చిన్న మశకము దగ్గర నుంచి మొదలు పెడితే ఉన్నతోన్నతమైనటువంటి బ్రహ్మము వరకు ఒకే ధీశక్తి ఒకే ప్రజ్ఞ స్థితమై కాబట్టి అంతటా ఉన్న ప్రజ్ఞని ఎవరిలో ఉన్న ప్రజ్ఞ ఆహా వాడిలో ఎంత ప్రజ్ఞావంతుడండి వాడు ఎంత తెలివితేటలు కలిగిన వాడండి ఎంత సూక్ష్మ అండి అలా చెప్తే అలా అందుకుపోయాడండి అలా అందుకుపోడండి ఎంత గ్రాహ్యత ఉందండి ఎంత ధారణాశక్తి ఉందండి ఎంత పరిశోధన ఉందండి ఎంత విచారణ ఉందండి అని మానవుల గురించి మనం విశేషణాలు వాడుతూ ఉంటాం ఇదంతా ఒకే ప్రజ్ఞా విశేషం ప్రజ్ఞ అనే లక్షణంలోనే ఇవన్నీ ఇవిడీ ఉన్నాయి కాబట్టి అటువంటి ప్రజ్ఞా విశేషాన్ని కలిగినటువంటిది అంతా బ్రహ్మమే రాత్రికి చూస్తే చెట్టుకే పువ్వులు ఇవి తెల్లారి చూస్తే చెట్టు నిండా ఉన్నాయి ఇప్పుడు ఎవరు పూహించారు ఆయన కరుణశ్రీ జంజాల పాపయ శాస్త్రి గారు చెట్ల గురించి పూల గురించి రాస్తా భగవంతుడు రాత్రంతా బిజీగా ఉన్నాడట ఎంత బిజీగా ఉన్నాడయా అంటే భూమి మీద ఉన్నటువంటి చెట్లన్నీ కొత్త చిగురులు వేయించేటట్లు కొత్త పూలు పూయించేటట్లు ఆ పూలలో కొత్త కొత్త వాసనలన్నీ కూర్చేటట్లు తెల్లారేటప్పటికల్లా ప్రకృతి అంతా మారిపోయి ఎంతో ఆనందదాయకమైనటువంటి ప్రకృతిగా ఉషఃకాలంలో మానవుడికి అందించేటటువంటి నిరంతర శ్రామికుడై పనిచేస్తున్నాడు ఈశ్వరుడు ఇలా చూస్తాడు ఈశ్వరుణ్ణి భగవాన్ సత్యసాయి అంటారు చల్లటి గాలివిచ్చింది ఆహా చాలా బాగుంది అనుకున్నాడు బాగుంది అనుకున్నప్పుడల్లా భగవంతుణ్ణి స్మరించమన్నారు అనుకున్నప్పుడు కూడా భగవంతుడిని స్మరించమన్నారు మానవుడు ఎందుకంటే బాగుంది బాగోలేదని రెండింటి మధ్య చిక్కుకున్నట్ట మెడతవలే కాబట్టి ఎప్పుడెప్పుడు బాగుంది అనుకున్నాడు ఈశ్వర అని కృతజ్ఞు ఉండు ఎప్పుడెప్పుడు బాగోలేదో అప్పుడు ఈశ్వరుని గట్టిగా పట్టుకో గట్టిగా పట్టుకుని ముక్తినివ్వమని అడుగు అంతేగాని బాగుండేట్టు చూడమని అడగమాక ముక్తినివ్వమని అడుగు ఎందుకని అంటే వేదనలో సంస్కారం తొందరగా రద్దయిపోతుంది సుఖంలో తొందరగా సంస్కారం రద్దవదు శేషం బాగా మిగులుతుంది ఇంకా అనుభవించాలని ఆసక్తి మిగులుతుంది దుఃఖంలో ఆసక్తి ఉండదు కావాలని దుఃఖం కోరేవారు ఎవరు కానీ జ్ఞానమార్గ సాధకుడు కర్మక్షయం చేసుకోవాల్సినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ముక్తి పథంలో పయనించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు సంచిత కర్మను దగ్ధం చేసుకోవాలి ఇప్పుడు దగ్ధం చేసుకోవాలి అంటే జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం ఎందుకని దానికంటే మించినటువంటి పవిత్రమైనటువంటి అగ్ని లేదు అది చిదగ్ని స్వరూపం అన్నీ దగ్ధం ఈ బ్రహ్మాండం కూడా చట్ట చివరకు ఆ చిదగ్నిలో దగ్ధం అయిపోతుంది ఏమీ మెగలవు మొత్తం ఆ చిదగ్ని వలనే ఆ సూర్యుడు మండిపోతున్నాడు ఆ చిదగ్ని వలనే గ్రహ గోళాలన్నీ కూడా మండిపోతున్నాయి బ్రహ్మాండం అంతా గిరగిరగిరగిరగిర తిరిగిపోతుంది ఆ చిదగ్ని వలనే అమ్మవారికి చిదగ్ని కుండ అని పేరు చిదగ్ని అంటే ఏదో కాదు ఆదిత్య స్వరూపమే సూర్యనారాయణుడే చిదగ్ని ఆ చిదగ్ని కుండం అదే అక్కడి నుంచి అష్ట వెలువరించబడ్డాయి వ్యక్తీకరించబడ్డాయి కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే సాధకుడు ఎంత జాగ్రత్తగా గమనించాలయ్యా అంటే తనను ఆ చెదగ్నిలో ఆ సంచితకర్మ సమిష్టి ఆసక్తులు ఉంటాయి అన్నమాట ఇంకా అది చెయ్యాలి ఇంకా ఇది చెయ్యాలి ఇంకా ఆ పేరు ప్రతిష్టలు సంపాదించాలి ఇంకా అంత గొప్పవాడవ్వాలి ఇంకా ఎంత గొప్పవాడవ్వాలి ఇంకా అలా అవ్వాలి ఇలా ఇంకా భూమండలాన్ని ఇంకా స్వర్గలోకాధిపత్యాన్ని పొందాలి ఇంకా ఇంద్రుని అవ్వాలి ఇంకా భూలోక భూలోక సువర్లోక త్రిలోకాధిపత్యాన్ని పొందాలి ఇలాగా అనేక రకరకాలైనటువంటి స్థూల సూక్ష్మ కారణస్థితులలో సమిష్టి స్థూల సూక్ష్మ కారణస్థితులలో మానవుడికి ఆసక్తులు సంస్కారములు సమిష్టి పద్ధతిగా కూడా ఉంటాయి అందువలనే అష్టప్రకృతులు ఏ వరం అడిగినా సరే వాడికి ఇచ్చేస్తాయి ఎందుకని అంటే దానికి సంబంధించిన వాడు ఎక్కడో ఉంటాడు వాడు వచ్చేస్తాడు ఆ సమస్యను పరిష్కరించేస్తాడు ఆ ఫలితం వచ్చేట్టు చేసేస్తాడు మళ్ళీ మరి అప్పటి వరకు రాలేదేమండి అంటే ఆ పని నిమిత్తమే వస్తాడు వాడు అంతే ఆ జీవికి అతను సహాయం చేయవలసినటువంటి అగత్యం ఉంది కాబట్టి అతను వస్తాడు ఇది సంచితం నుంచి ప్రారంభానికి ఈ జన్మలో కొన్ని రావచ్చు కొన్ని రాకపోవచ్చు అదేమిటంటే ఎంతో కాలం నుంచి చీకటి నిండి ఉన్నటువంటి గది లాంటిది చిరుదీపం వెలిగిస్తే చీకటి పోతుంది జ్ఞానాగ్ని వెలిగితే అన్ని సంస్కారాలు అందులో దడ్డమైపోతాయి అలా దగ్ధమైపోయేటటువంటి జ్ఞాననిష్టని ఆ జ్ఞానాగ్ని అనుభవించేటటువంటి స్థితిని సాధకుడు పొందాలి ఇది ఆత్మనిష్టకి బ్రహ్మనిష్టకి మధ్యలో వచ్చే పరిణామం చాలా విషదమైన పరిణామం ఏ కర్మనైనా దగ్ధం చేసుకోగలిగేటటువంటి సమర్థత రావాలి ఎందుకని అంటే బ్రహ్మ నిర్మాణం వరకు మహాప్రళయం వరకు నువ్వు వేచి చూడకూడదు ఈ శరీరంతో పునరావృద్ధి రహిత శాశ్వత స్థితిని పొందాలి అంటే నీకు సంబంధించినది ఏదైనా సరే అది జ్ఞానపరమైన రుణ రుణమైనా సరే రుణత్రయం ఉండకూడదు శాస్త్రఋణం ఋషి రుణం దైవ రుణం దీనికి వాచ్యార్థంగా ఏం చెప్తారంటే ఆయా శాస్త్రములను అనుసరించి ధర్మాన్ని అనుసరించి జీవించాలని ఋషి రుణం అది కూడా అదే పితృఋణం ఆయా తల్లిదండ్రులను తాత ముత్తాతలను ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ సేవించాలని దైవ రుణం దైవ కార్యాలు అంటే యజ్ఞయాగాది క్రతువులు జ్యోతిష్ఠోమాది కర్మలు ఇవన్నీ చెయ్యాలనేది సామాన్యార్థం ఇంకా విశేషార్థం రుణత్రయం ఎట్లా పోతుంది ఆ జ్ఞానాగ్ని వలన అని అడిగా అంటే ఋషి రుణం లేక శాస్త్ర రుణం తన స్వానుభవ జ్ఞానం నుంచి శాస్త్రం చెప్తాడు తన స్వానుభవ జ్ఞానం నుంచి ప్రస్థానత్రయానికి భాస్యం చెప్తాడు తాను సహజంగా బ్రహ్మమై ఉండి ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించేటటువంటి స్థాయికి ఎదుగుతాడు ఆ బ్రహ్మజ్ఞానాన్ని అందించే స్థాయికి ఎదుగుతాడు ఇతరుల యొక్క సంస్కారములను తాను స్వీకరించి వారి కొరకు తాను సాధన చేసి వారి కష్టాలని తాను అనుభవించి వాటిని రద్దు చేస్తాడు తద్వారా దైవి ప్రణాళికలో భాగమయ్యేటటువంటి సాధకులందరికీ ఒక త్రోపునిస్తాడు అవతార్ మెహర్ బాబా అంటాడు మీ అవతార కార్యక్రమం ఏమిటి మహాన్భావా బాబా అని అడిగితే నేను సకల చరాచర సృష్టికి ఒక త్రోపునిస్తాను అన్నాడు వన్ స్టెప్ అహెడ్ ఆయన జీవన కాలంలో ఆయన చేసినటువంటి గొప్ప ప్రయోజనం మొత్తం ఏకకణ జీవి దగ్గరని మొదలు పెడితే బ్రహ్మముదాకా ఎవరైతే జీవన్ముక్తులు ఉన్నారో వాళ్ళు పై స్టెప్కి ఎవరైతే ముక్తులు కాలేదో వాళ్ళు ముక్త స్థితికి దానికి కొన్ని భూమికలు ఒకటో భూమిక రెండవ భూమిక మూడు నాలుగు ఐదు ఆరు ఏడు భూమికలు అని చెప్పారు ఆయన సప్త జ్ఞాన భూమికలు ఒక్కొక్క భూమికలో ఒక భూమికలో ఉంటే ఇంకో భూమికకి అట్లా ఒక త్రోపునిస్తాను అన్నాడు కాబట్టి దైవీ ప్రణాళికలో భాగమయ్యేటట్లుగా సాధన చేయాలి ఆ జ్ఞానాగ్ని ఏర్పడేటట్లుగా సాధన చేయాలి ఈ జ్ఞానాగ్ని ఏర్పడినటువంటి వాళ్ళు కర్మలో చిక్కుకున్నటువంటి కార్మికమైనటువంటి మలములో చిక్కుకున్నటువంటి వాళ్ళకు సహాయం చేయరు అంటే కామ్యక కర్మతో వచ్చినటువంటి వాళ్ళకు సహాయం చేయరు ఎందుకని అది వృధా వాడికి ఇవాళ ఈ కోరికొచ్చింది ఇప్పుడు సహాయం చేశాం అది తీరిపోతుంది రేపు మళ్ళీ ఇంకో కోరికొస్తుంది అదేం ఆగదు కాబట్టి ఎవడైతే ముక్తి పథంలో ప్రయాణం చేస్తూ ఉంటాడో వాడి పని పనిచేయడం కోసం వచ్చిన వాడు ఈ బ్రహ్మనిష్ఠుడు కాబట్టి మన యోగ గమనిస్తే శ్రీరామచంద్రమూర్తికి ఒక్కడికే వశిష్ట మహర్షి బోధించేది ఈ మిగిలిన ముగ్గురు కూడా ఆయన అనుజులు ఉన్నారు కదా లక్ష్మణ భరత శత్రుఘ్నులు మరి వాళ్ళకు కూడా బోధించవచ్చు కదా ఆయనకు వలపక్షం ఎందుకు అంటే వాళ్ళు అడగలే ఈ రాముడు అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టాడు పొద్దున పాఠం చెబితే విని రాత్రి నిద్ర పట్టగా ఇదేదో అటో ఇటో తెలుసుకుందాం గురువుగారి దగ్గరని అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టాడు ఎవరు అని అడిగారు ఆ ఎవరో నేనెవరో తెలుసుకుందామని వచ్చాను మహానుభావ తలుపు తీయండి అన్నాడు పొద్దున మరి మిగిలిన ముగ్గురు కూడా విన్నారు కానీ వాడు హాయిగా నిద్రపోలేరు కాబట్టి ఎవరికైతే సుఖ నిద్రా పరవశుడై నిద్రా సుఖ అనుభవిస్తున్నాడో వాడు సాధకుడుకా అని అన్నాడు సాధకుడే కానివాడు జ్ఞానం ఎట్లా అవుతాడు జ్ఞానే కానివాడు బ్రహ్మనిషుడే ఎట్లా అవుతాడు అసాధ్యం కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే మహానుభావులందరూ కూడా ఎవరైతే ప్రపంచం చేత కీర్తించబడినటువంటి సప్తరుషులు కానీ మహర్షులు కానీ బ్రహ్మజ్ఞానులు కానీ లేదా సనత్కుమార సనత్సుజాత సనక సనందనాథులు కానీ లేదా అవతార పురుషులు కానీ సద్గురువులు కానీ వీళ్ళందరూ కూడా నిద్రా అనేటటువంటి తెరను తొలగించుకున్నవాళ్ళు మాయా అనే తెరను తొలగించుకున్నవాళ్ళు ఎరుక అనే తెరను తొలగించుకున్నవాళ్ళు మావి అనేటటువంటి తెరను తొలగించుకొని మానవుడు భూలోకంలోకి వస్తున్నాడు మాయా లేక ఎరుక అనే తెరను తొలగించుకోవడం కోసం జీవించవలసిన అవసరం ఉంది ఈ జీవ జగత్తులను అందుకు వినియోగించుకోవాల్సిన అవసరం అండి అలా ఎవరైతే జ్ఞానాగ్నితో సంచితకరమని జ్ఞానపరమైన రుణాన్ని ఇక పితృణం పితృరుణం ఎలా తీరుతుందా అంటే అతని యొక్క ప్రభావం చేత బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాని యొక్క ప్రభావం చేత అటు ఇటు ఇరుపక్షాలలో ఉన్నటువంటి పితరులందరూ అంటే వసు రుద్ర ఆదిత్య రూపాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ధరిస్తారు ఎందుకని అక్షీణమైనటువంటి జ్ఞానం ఉంది అతని దగ్గర అతని యొక్క జ్ఞానశక్తి యొక్క ప్రభావం చేత వాళ్ళు వసు రూపంలో ఉన్న రుద్రరూపంలో ఉన్న ఆదిత్య రూపంలో ఉన్న సూక్ష్మంగా వారికి సహాయం చేసి విముక్తినివ్వగలిగేటటువంటి సమర్థుడు బ్రహ్మనిష్ఠుడు ఆ రీతిగా వాళ్ళందరికీ పితృరుణం తీరిపోతుంది ఇక మిగిలింది దైవరుణం దైవరుణం అంటే ఏమిటంటే దివ్యత్వానుభూతి దివ్య జ్ఞానం ఆ దివ్య జ్ఞానమే తానే ఉన్నాడు అది లేకుండా బ్రహ్మజ్ఞానం రాదు కాబట్టి నేను స్థానంలో ఈశ్వరుణ్ణి ప్రతిక్షేపించమంటారు అందుకనే సర్వం ఈశ్వరమయమే అయి ఉన్నది సర్వత్రా ఈశ్వరుడే ఉన్నాడు సర్వత్రా ఆత్మయే ఉన్నది సర్వత్రా బ్రహ్మమే ఉన్నది పరిమితి భేదం అంతే వ్యష్టి యొక్క జీవ జగత్తుల మేరకు మాత్రమే పరిచయమై ఉన్నటువంటి తనను గుర్తించేటటువంటి తాను గుర్తించేటటువంటి జీవ జగత్తుల వరకు మాత్రమే విచారణ చేసి ఈశ్వర నిర్ణయం చేస్తున్నాడు మూడవ స్థలలోనూ సాక్షిగా ఉండి మూడు ప్రపంచాలలో ముల్లోకాలలో ఉన్న సాక్షిగా ఆత్మనిష్ఠుడై ఉన్నాడు సకల బ్రహ్మాండమునకు సాక్షిగా బ్రహ్మమై ఉన్నాడు ఈ రీతిగా వ్యాపక ధర్మంలో ఉన్న భేదం చేత మూడు పేర్లు పెట్టామే తప్ప వాస్తవానికి వస్తువు ఒకటే అది బ్రహ్మం కాబట్టి ఉన్నది బ్రహ్మమే ఇక్కడ నిలకడ చెందాడు ఆయమాత్మా బ్రహ్మ నేను నేనైన నేను మధ్యలో అహం బ్రహ్మాస్మి అనేటటువంటి జ్ఞానం కలిగింది అంటే మొదట ఏమో బ్రహ్మ చివరికేమో అయం ఆత్మా బ్రహ్మ మధ్యస్థితిలో మాత్రమే అహం బ్రహ్మాస్మి అనేటటువంటి నిర్ణయం ఉంటుంది దీనికి తురియనిష్ట అని పేరు ఈ తురియనిష్టలో ప్రవేశించినప్పుడు అహం బ్రహ్మాస్మిగా ఉంటాడు తురియం బాగా స్థిరపడి సమర్థవంతమై బ్రహ్మనిష్ట స్థితికి చేరేటప్పటికీ సాయుజ్యముక్తి దిశగా అద్వైత సిద్ధి కలిగేటప్పటికీ అయం ఆత్మా అయితే ప్రజ్ఞాన బ్రహ్మకు సాలోక్యమని అహం బ్రహ్మాస్మికి సామీప్యమని అయమాత్మా బ్రహ్మమునకు సారూప్యమని తత్వమసిలోని అసి పదమునకు సాయుజ్యమని నిర్ణయం ఈ రీతిగా మహావాక్య నిర్ణయాన్నంతా తెలిసి ముక్తి అనుభవాన్ని పొందాలి సరే ఇప్పుడు ప్రశ్న వేసింది కందార్థం ముక్తి ఎవరికి అనుభవం అయింది నాకే నేనే అన్నాడు ఇప్పుడు బ్రహ్మం ఎవరు అని అడిగింది నేనే బ్రహ్మమును అన్నాడు అంటే ఇప్పుడు నేను ఉందా లేదా అని అడిగింది నేనున్న నేనున్నది సర్వకాల సర్వావస్థల ఎందు ఉన్న నేను ఏదో ఆ నేను బ్రహ్మము అది నిర్ణయం బ్రహ్మానికి సత్ అంటే కాల పరిమితి చేత కానీ దేశపరిమితి చేత కానీ అవచ్ఛిన్న పరిమితి చేత కానీ ప్రమేయ పరిమితి చేత కానీ ఛిద్రముగా అనటువంటి పరిణమించనటువంటిది ఏదో అది బ్రహ్మము ఇది శాస్త్ర నిర్వచనం బ్రహ్మమునకు అలాంటి లక్షణాలతో నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు బ్రహ్మం ఎవరు అని అడిగాం ఉన్నదంతా బ్రహ్మమే నేనే బ్రహ్మము అయం ఆత్మా బ్రహ్మ అన్నాడు ఇప్పుడేమన్నారంటే నాయనా ఇప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళాడు వెళితే ఈ కదార్థం చెప్పారు పలికిరిట్లు నమ్మకు నువ్వు ముక్తుడు అయిపోయావు అనుకుంటున్నావు కదా దీని నమ్మకం అయినా ఎరుకే కనరాదు ఎచ్చట గురు కృప అయినా నీ గురుకృప కలిగిందా కలిగిందండి కలిగింది కాబట్టి బ్రహ్మానుభవం కలిగిందండి నాయన గురుకృపకు లక్ష్యం పరం పరాత్పరం నిన్ను నీకు తెలియజెప్పడమే నీ లక్ష్యం కాదు నిన్ను నువ్వు తెలుసుకోవడం మాత్రమే నీ జీవిత లక్ష్యం కాదు కోహం నేనెవరు అనే ప్రారంభించినటువంటి నీ అంతర్ముఖ ప్రయాణం దైవీ ప్రణాళికలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగు దివ్యయానములలో రెండు మూడు మధ్య దివ్యయానములలో ఈ ఆత్మానుభవం ఆ బ్రహ్మానుభవం కలిగినయి ఇంకా నాలుగో దివ్యయానం పూర్తి చేయవలసిన అవసరం ఉంది ఈ కోహంకి ఆ సోహం అనే సమాధానం పొందావు అక్కడ ఆగిపోయావు ఈ నేను తెలుసుకోబడిన నేను ఏదో తెలుసుకోబడిన నిర్ణయించబడిన తాను ఏదో తనను తాను పోగొట్టుకోవలసినటువంటి పని ఇంకా మిగిలి ఉంది అనే సూచన ఇందులో ఆ పైన ఆ మాట నిజమో తత్పరం చావలోకేత్ దానవ తలా తత్వమసి చెప్పాం కదా నీకు తత్తు లేదు త్వమ్ లేదు రెండూ బ్రహ్మమే అయిపోయింది అంటున్నావు కదా ఆ అసిపోదనం అనేటటువంటి స్థితిలో ఈ జీవము లేదు ఆ బ్రహ్మము లేదు ఉన్నది ఉన్నది కదా ఉన్నదిన్నట్లుగా ఉన్న చోట మరి ఎవరున్నారు కాబట్టి ఎవరికి అనుభవం కలిగిందో అతడు ఉలక్కి అయ్యేటటువంటి పద్ధతిగా తెలియాలి వినాజపు ఈ రెండు వివరించి పై మాట పరం పరాత్పరం ఈ రెండింటినీ వివరించగలిగే సామర్థ్యం నిర్ణయించగలిగే సామర్థ్యం జ్ఞానాజ్ఞాన విరహితం ద్వైతాద్వైత ఆవరణరహితం చైతన్యరహితం శాశ్వతం అయినటువంటి స్థితిని విని ముందరి బోధ వినిపింతు దీని అవతలున్న బోధం ఉందే అది త్రయం అంటే ఏ తన్మిథ్యాశుద్ధవియత్కించిస్తిమయా ఈ ఉత్తబటయలు ఏమీ లేదు నిర్మూలమే దా జ్ఞానా నాస్తి కేవలం మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏదీ లేదు స్వప్నే ప్రతీయమానాని చ రూపాన్ని యథాతథా కళలో దోచన శరీరాలు ఎలాగో అలాగే కర్పూర దీపకళిక సంయోగం జ్యోతిరూపం యథాతథా హారతి కర్పూరం దీపం కలిసినవి ఆ రెండు ఒకేసారి లేకుండా పోయింది అలాగే ఈ నేననేటటువంటి ఎరుక ఆ మేననేటటువంటి శరీరం ఈ మేననేటటువంటి పిండాండం నేననేటటువంటి బ్రహ్మాండం నేననేటటువంటి ఎరుక అఖండ ఎరుక విశ్వం మేననేటటువంటి బ్రహ్మాండం ఈ రెండూ లేవు ఆ రెండూ లేవు అవతల రెండు కూడా లేవు ఈ రెండు వివరించి పైమాట విని నే ముందరి బోధ వినిపింతు వేవేగా వేగా వేగా కలిపితే వేవేగా టకటగా చెప్తాను టకటగా తెలుసుకో ఏమిటి వేవేగా నిజానికి చాలా పై విషయాలు సంవత్సరానికి ఒక మాట కూడా చెప్తారో లేదో తెలియదు ఒక్కొక్కప్పుడు పన్నెండేళ్ళకి ఒకసారి ఓ మాట కూడా చెప్తారో లేదో తెలియదు ఇప్పుడు ఏం చేయాలి అంటే చూద్దామంటారు నీకే తెలియాలంటారు ఆ స్ఫూర్తిలో ఉండండి అంటారు ఇటా చెబుతూ ఉంటారు మరి నిర్ణయం అవ్వాలి అంటే మరి సమయం పడుతుంది కాలేన విందతి ఆత్మన అని ఒక సూత్రం ఉంది భగవద్గీతలో కూడా ఉంది ఉపనిషత్తుల్లో కూడా ఇది ఈ చివరి మాటలకి పనికి పరం పరాత్పరం అంటే సంకల్పం సంకల్పాతీతం శూన్యం సున్యాతితం కాలం కాలాతీతం ఈ ఆరు స్థితులు అవడానికి కాలేన విందతి అని సూత్రం అంతేగాని దీన్ని పట్టుకొచ్చి యమ నియమాల దగ్గర పెట్టకూడదు అంటే నేను నువ్వు ఎందుకు లేవలేదురా అంటే కాలేన విందతి లేచే కాలం వచ్చినప్పుడు లేస్తాలేండి అని చెప్పడం అధర్మం నిషిద్ధం నింద్యం కాబట్టి జాగ్రత్తగా ఏ సూత్రాని ఏ సూచనని ఎక్కడ అమలు చేయాలి అనేది బాగా తెలిసి ఉండాలి అలా ఎవరైతే తెలుసుకుని ఉంటారో ఆ మాట నిజమో అనుభవముళ్ళకి మాట నిజమో కాబట్టి ఇప్పుడు ఇక ప్రత్యక్షానుభవం పరోక్షానుభవం అపరోక్ష అనుభూతి ఇలాంటి మాటలుగా మాట్లాడారు నిజ ప్రబోధ విధానానికి వచ్చేసిన తర్వాత పరాత్పరమ నిర్ణయం అయిన తర్వాత బయలు నిర్ణయమైనటువంటి వాడు ఈ అనుభవం అన్నటువంటి మాటలు లేవు అతని దగ్గర తనకు తాను తాను తానుగా తాను లేని స్థితి ఎందు బయలు ఉన్న స్థితి ఎందు నిలకడ చెంది ఉన్నాడు హరి ఓ శ్రీగురుభ్యో నమ హరి Or namada, or namidam, or na, or namudachyate, or nasya, or namadaya, or namivavasishyate. సహనా సహనోనక్తు సహ వీ కరవావహై తేజస్వధితమస్ మా విద్షావై శాంతి శాంతి శాంత స్వురు నిజగరు పరమగురు హరేష్ఠి గురు సద్గురుపరబ్రహ్మణే నమ్మ హరి శ్రీగరుభ్యో నమ hari he o